్రహ్మస్పత ఆనస్పన్నోపిమహాగత సశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతే గురు పరపరా ఓం ఆద్యాయమాణి పాక్ ప్రాణుత్ర బలమింద్రియాణ సర్వాణి సర్వ్రహపనిషదం మాహం బ్రహ్మ నిరాకరయారాకరోత్నిరాకరణమస్వనిరాకరణం మేస్తూ ఉపనిషత్సర్మాస్ మయి సూకు శాంతిశా ఏడోవ ఖండ మొదటి మంత్రం ఓకే అందం విజ్ఞానం వానాద్భూయ విజ్ఞాన వాదం విజానా యజుర్వేదం సామవేదమాథర్వం చుఃమ్ ఇం వేదా వేదం పిత్ర్యం రాశి దైవం నిధి వాకొ వాక్యమేకాయన దేవ్యాూత విద్యాక్షత్ర విద్యా సర్పదేవన విద్యా పృథివీ వాయుంచాకాశం చాపశ్చేజ దేవాంశ మనుష్యాంశ పశూచుసి మనుష్యా పశూంశ వయాంసి తృణవనస్పతీన్ శ్వాపదా ఆకేతంగిపీలిధర్మ సత్యం చానృత సాధుయం చాహృద అన్నం రసంచేమంము విజ్ఞాన విజానా విజ్ఞానముపాశ్వేతి ధ్యానం కంటే విజ్ఞానము గొప్పది ఎందుకంటే ధ్యానం ఎలా చేయాలో తెలిస్తే కదండి ధ్యానం చేసేది ధ్యానం ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఎవడు చేయాలి ఈ విధంగా ఆ సమాచారము ఆ నాలెడ్జ్ అంతా ఉన్నప్పుడే ధ్యానము సంభవం అవుతుంది కనుక ఒక దృష్టిలో విజ్ఞానం ధ్యానం కంటే గొప్పది ఎప్పుడూ ఒక దృష్టికోణమే ఇది దానికంటే గొప్పది అని చెప్పడంలో ఓ పాయింట్ మీద దానికంటే గొప్పది అన్నారు ఇప్పుడు ఇంజనీర్ కంటే డాక్టర్ గొప్పవాడు అంటే ఏదో మరి సందర్భంలో ఇంజనీర్ కంటే డాక్టర్ గొప్పవాడు ఒంట్లో బాగులేనప్పుడు ఇంజనీర్ కంటే డాక్టర్ గొప్పవాడు ఏదో అలాగే సో ఇక్కడ కూడా విజ్ఞానము ధ్యానము కంటే గొప్పది ఎందుకంటే ఋగ్వేదం కానీ యజుర్వేదం కానీ సామవేదం కానీ అసర్వవేదం కానీ ఇతిహాస పురాణం కానీ మహాభారతం కానీ వ్యాకరణం కానీ శ్రాద్ధకల్పం కానీ దైవ రాశి అంటే ఎస్పానమీ కానీ దైవం ఇలాగంటే ఇంకొక విజ్ఞానము మినరాలజీ నిధి తర్కశాస్త్రం కానీ నీతి శాస్త్రం కానీ ఇంకా ఆ యొక్క వేదాంగముల యొక్క జ్ఞానం కానీ పంచభూత జ్ఞానము నక్షత్ర విద్య క్షత్ర విద్య అంటే రాజనీతి మొదలైన జ్ఞానము రాజనీతి అంటే ఈ డెమాక్రసీ రాజనీతి అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి రాజ్యధర్మములు తర్వాత యుద్ధానికి సంబంధించిన నీతి ఇవన్నీ కూడా తర్వాత గారుడము సర్ప విద్య అలాగే దేవజన విద్య అంటే ఆర్ట్ అండ్ అదర్ థింగ్స్ స్కల్ప్చర్ ఆర్ట్ ఇంటీరియర్ డెకరేషన్ ఇవన్నీ దేవజన విద్యలోకి వస్తాయి ఇక కడుపు నిండిన తర్వాత ఏం చేయాలో తోచకపోతే ఇవన్నీ దేవజన విద్య అంటే అలాగే ఉంటుంది సో దేవజనులకి సంబంధించిన విద్య మామూలు జనులకు అక్కర్లేదు మామూలు జనులకు ఇవన్నీ ఎందుకండి దేవజనులకి అవసరం అవుతాయి తర్వాత దివంచ పృథివీ నుంచ ద్విలోకం పృథివీలోకం ఇవన్నీ మరి విజ్ఞానం ద్వారానే తెలుసుకుంటాడు వాయువు ఆకాశము అప్పులు తేజస్సు అంటే పంచభూతాలు దేవతలు మనుష్యులు పశువులు పక్షులు తర్వాత వనస్పతి అంటే భయామృగం సింహాలు తెలుగులైంది ఆ అంటే అది రోగం రోగం అని రెడీలో ఒకటిందని దానికి రెండు రోజులుగా ఉండాలని ఆ మొత్తం తెలిసి ఉండాలి కదా ఆ కీత పతంగా పిప్పీఈం అంటే ఈ పాకే పురుగులు పతంగా అంటే పక్షులు పక్షుల్లో రాబోతుంది పతంగా పక్షి కొంచెం ఎడలు ఉంటాయి పక్షుల్లోనే అనేక రకాలు పిప్పీలికం అంటే క్షీమలో ఉన్నాయి పశువులు పక్షులు మనుషులు ధమాములు సత్యాసత్యములు మంచి చెడు సాధాలు ఉపయోగ ప్రీతి ఉపయోగమునకు ప్రీతికరము కానిది అనేది అన్నము ఆహారము రసము అంటే టేస్ట్ ఈలోకం పరలోకం ఇన్నిటినీ మానవుడు తెలుసుకునే దానికి ఆ సాధనమే పాండిత్యము విజ్ఞానము సో వీటన్నిటి యొక్క జ్ఞానము తెలుసుకుంటుంది విజ్ఞానం వల్లనే ఇవన్నీ తెలుస్తున్నాయి సో ధ్యానము కంటే ఇది గొప్ప భాష్యం విజ్ఞానం వా మంత్ర ఆరంభవాక్యం విజ్ఞానం శాస్త్రాషయం జ్ఞానం తర్వాన ధ్యానాద్భూయ సో శాస్త్రము చెప్పేటువంటి ఏ సమాచారం అయితే ఉంటుందో దానికి విజ్ఞానము అని పేరు శాస్త్రము బోధించే విషయం బోధించేటువంటి సమాచారము నాలెడ్జ్ అది విజ్ఞానము సో వాడు విజ్ఞానవంతుడు అన్నారనుకోండి ఆ విజ్ఞానంలో విషయమే ఉంటుంది శాస్త్రీయమైన విషయం ఉంటుంది అది విజ్ఞానం అనగా కాబట్టి ఆ విజ్ఞానము ధ్యానము కంటే గొప్పది ఎందుకని ధ్యాన కారణత్వ ధ్యానమునకు కారణమవుతుంది వ్యక్తి మానవుడు ఎంతో కొంత విజ్ఞానం గలవాడైతేనే ధ్యానంలోకి వస్తాడు ఏమి విజ్ఞానం లేకుండా బందగా ఉంటాడు చూడండి ముద్దబ్బాయి వాడు విజ్ఞానం వాడు ధ్యానం అది ఏం చేయడు వాడు ఎంతసేపు కర్మే చేస్తాడు కర్మ చేస్తాడో అలసిపోయి నిద్రకోస్తాడు మళ్ళీ లేచి కర్మ చేస్తాడు అంతేగాని మనం మెడిటేషన్ ధ్యానము చేయాలి అని తెలియాలంటే వాడు ఎంతో కొంత విజ్ఞానం కలవాడు ఉండాలి ఆ ధ్యానము యొక్క రహస్యం అది తెలుసుకున్నవాడు ఉండాలి కాబట్టి ధ్యానము కంటే విజ్ఞానము ఆ కారణంగా గొప్పది ఏమిటి కారణము ధ్యానమునకు విజ్ఞానమే కారణము విజ్ఞానం నుంచి ధ్యానం పుట్టిందనమాట కథంచత్య భూయస్త్వం ఇహ ఆ విజ్ఞానము యొక్క గొప్పతనము ఎట్లు అది గొప్పదని చెప్పుట ఎట్లు అని దాన్ని బాగా వివరించడం కోసం విజ్ఞానము యొక్క గొప్పతనాన్ని బాగా సాధకుని ముందు పెట్టడం కోసమని శృతి ఒక పెద్ద లిస్టు చెప్పుకుంటూ వస్తుంది ఆ లిస్టు చెప్తున్నారు విజ్ఞానేనవై ఋగ్వేదం విజానా అయ ఋగ్వేదీ ప్రమాణతయా విజ్ఞానము ఉండబట్టే ఋగ్వేదాన్ని తెలుసుకుంటున్నాడు మనం ఇదిగో ఇది ఋగ్వేదము అని తెలుసుకుంటున్నాడు విజ్ఞానం ఉండబట్టే విజ్ఞానం లేకపోతే ఋగ్వేదం గురించి ఏం తెలుస్తుంది ఇది ఋగ్వేదము తర్వాత ప్రమాణతయా విజానాతి ఈ ఋగ్వేదము మనకి సత్యాన్ని బోధిస్తూ ఈ ఋగ్వేదము బోధించే సత్యము మానవ మానవునికి వికాసానికి చాలా ఉపకరిస్తుంది ఈ సత్యాన్ని ఈ ఋగ్వేదమే బోధించాలి తప్పిస్తే ఈ సత్యాన్ని తెలుసుకుందుకు మరో ఉపాయం లేదు కంటితో చూసి తెలుసుకునేది కాదు అలాగంటదేమీ కాదు కేవలం ఋగ్వేదం బోధిస్తే ఆ ఋగ్వేదాన్ని మనం తెలుసుకుంటే ఉంది లేకపోతే లేదు అది ప్రమాణం అంటే ఆ రకంగానే ఆ జ్ఞానం లభిస్తుంది మరో రకంగా లభించదు ఇక ఇంతటి విషయం వీడికి తెలిసింది అంటే విజ్ఞానం ఉండబట్టే ఈ ఋగ్వేదం యొక్క యథార్థస్వరూపాన్ని వీడు తెలుసుకుని వినియోగంలోకి తెచ్చుకోగలుగుతున్నాడు సో అది ఆ ఋగ్వ్వేద శబ్దం దగ్గర బాగా వ్యాఖ్యానం చేస్తారు చేసినట్లయితే ఇంకా మిగతావన్నీ సిమిలర్గా మనం అన్వయించుకుంటాం అన్నమాట యార్థ జ్ఞానం ధ్యాన కారణం సో వీడు ఋగ్వేదము యొక్క అర్థాన్ని తెలుసుకోబట్టే ధ్యానాన్ని చేస్తున్నాడు అంటే అది ఎలాగండి అంటే చూడండి ధ్యానం అనేది దేని గురించి చేస్తారు ఈశ్వరుని యొక్క ఒక రూపాన్ని గురించో దేని గురించో ధ్యానం చేస్తారు ఆ ధ్యానము యొక్క ప్రక్రియకి మూలమేమిటి వేదములే వేదముల నుంచే వచ్చే ఈ ధ్యానాలన్నీ కూడా ముందు వేదాలు తర్వాత పురాణాలు లేకపోతే ఇతర స్మృతి గ్రంథాలు వచ్చాయి కనుక సర్వమునకు వేదమే మూలం కాబట్టి వీడు ధ్యానము గురించి తెలుసుకునే ధ్యానం చేస్తున్నాడంటే వేదము నుంచే వచ్చింది ఆ జ్ఞానము వేదమంటే వేదములలో మొదటిది ఋగ్వేదం కాబట్టి ఋగ్వేదం గురించి వీడికి తెలిసినది కొద్దో గొప్ప ఋగ్వేదంలో ఉంది ఆదిద్యం ఆ మాత్రం తెలుసుకోబట్టే ధ్యానం చేస్తున్నాడు కనుక ఆ ఋగ్వేదాన్ని తెలుసుకున్నటకు అవకా తెలుసుకునే అవకాశం కలిగింది విజ్ఞానాన్ని బట్టి కాబట్టి విజ్ఞానం ధ్యానము కంటే గొప్పది అని అందుకోసం ఋగ్వేదాన్ని చెప్పారు అలాగే మిగతా వేదాలు కూడా తథాయజుర్వేదమిత్యాది ఋగ్వేదం ఒకటే కాదుగా ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని లిస్టు కూడా అదే సెన్స్ లో మనం అర్థం చేసుకోవాలి వీటన్నిటి గురించి కొంత గొప్ప సమాచారం ఉండబట్టే ఆ విజ్ఞానాన్ని బట్టే వాటి ధ్యానాన్ని చేసుకోవాలి అనే ఒక ఉత్సాహం వాడికి కలిగి చేయగలుగుతున్నాడు కాబట్టి ఈ విధంగా విజ్ఞానం గొప్పది ఇంకా విజ్ఞానంలో ఇంకా ఏం తెలుసుకుంటాడు కించ పశ్వాది సో పశువులు మొదటిని వాటికి వాటిని కూడా విజ్ఞానాన్ని బట్టే మానవుడు తెలుసుకుంటూ పశువులు పక్షులు ఇచ్చారు ఇంకా ఏమిటి ధర్మాధర్మౌ శాస్త్ర సిద్ధ సాధ్వసాధునీ లోకత సిద్ధే స్మాతే వాళ్ళ ధర్మ అధర్మములను విజ్ఞానం బట్టే తెలుసుకుంటాడు ధర్మాధర్మములను విజ్ఞానాన్ని బట్టే తెలుసుకుంటాడు అంటే విజ్ఞానం ఉండాలి దేని విజ్ఞానం ఉండాలి శాస్త్ర విజ్ఞానం ఉండాలి ధర్మాధర్మములను నిర్ధారించేది శాస్త్రం సో ఇది లీగల్ ఇది ఇల్లీగల్ అనేది ఎలా తెలుస్తుంది మీరు నేను కూర్చొని ఇది లీగల్ ఇది ఇల్లీగల్ అనుకుంటే అది లీగల్ ఇల్లీగల్ అయిపోతుంది అయిపోదు లీగాలిటీ చెప్పేది ఒక సివిల్ కోడో ఏదో క్రిమినల్ కోడో ఏదో ఉంటుంది ఆ కోడ్ చూసుకుంటే మనకు తెలుస్తుంది మనం చేస్తున్న పని లీగలా ఇల్లీగలా అనేది ఆ కోడ్ను బట్టి ఉంటుంది అదేవిధంగా ధర్మము అంటే పుణ్యాన్ని ఇచ్చేది అధర్మము అంటే పాపాన్ని ఇచ్చేది ఈ ధర్మములో వ్యవస్థ ఎలా తెలుస్తుంది మనకి అంటే శాస్త్రాన్ని బట్టి తెలుస్తుంది ఆ శాస్త్రజ్ఞానము విజ్ఞానమునకు అధీనమై ఉంటుంది కనుక ధర్మాధర్మములను విజ్ఞానము ద్వారానే మానవుడు తెలుసుకోగలుగుతున్నాడు తర్వాత సాధు అసాధు మంచి చెడులను కూడా ఇప్పుడు ధర్మము మంచి అవుతుంది అధర్మము అసాధు చెడ్డదవుతుంది కానీ రెండూ ఉన్నాయి కదా ఒకే మంత్రంలో రెండు ఉన్నప్పుడు కొంచెం తేడా చూపించద్దు అండి ఒకటే ఉందనుకోండి ధర్మాధర్మంలోనే ఉందనుకోండి దాంట్లోనే మంచి చెడులు దాంట్లోనే వచ్చేస్తాయి కానీ ధర్మాధర్మం ఉంది సాధు అసాధు రెండు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం తేడా చూపించాలి సో ఇది ధర్మము ఇది అధర్మము అనే విషయము శాస్త్ర సిద్ధమైనది ఇది మంచి ఇది చెడు అన్నది లోక సిద్ధమైనది లోకంలో ఇది మంచి ఇది చెడు అనే వ్యవస్థలు ఉంటాయి దానికి శాస్త్రానికి సంబంధం లేదు సో థ్యాంక్ యూ అని చెప్పారు అనుకోండి నో మెన్షన్ అనాలి నో మెన్షన్ అనుకున్న వెళ్ళిపోతే అది అది మంచి కాదు అది చెడౌద్ది అంటే మేనర్స్ తెలియలేదని దానికి అర్థం వాడు ఏదైనా మంచి మంచి సర్వీస్ చేశాడు అనుకోండి థ్యాంక్ అని అనాలి అది లోక సిద్ధం దీంట్లో ధర్మశాస్త్రాల్లో మనుస్మృతికారులు వాళ్ళు రాయలు ఇలాంటివి అండ్ ఇన్ అప్రాప్రియేట్ సాధు అసాధు అవి మన లోక వ్యవహారాన్ని బట్టి తెలుస్తాయి ఎటికెట్ మొదలయ్యాయి వాటిని కూడా తెలుసుకోవాలంటే వీరికి విజ్ఞానం ఉండాలి సరే శాస్త్రంలో చెప్పిన ధర్మాధర్మాలు తెలియాలంటే విజ్ఞానం ఎలాగూ ఉండాలి సో ఇవన్నీ కూడా విజ్ఞానం వల్లనే తెలుసుకుంటున్నాడు లేకపోతే ధర్మ అధర్మములో ఉన్నవి వేదము చేత బోధించబడినవి అని తీసుకోండి సాధు అసాధు అన్నవి స్మృతి గ్రంథముల చేత బోధింపబడినవి అని ఆ విధంగా కూడా మీరు భేదాన్ని చెప్పచ్చు స్మార్తేవా ఇక ఈ విధంగా పెద్ద లిస్టు ఇచ్చారు ఈ లిస్టులో మన కంటికి కనపడేటువంటి పంచభూతములు మొదలైనవన్నీ ఉన్నాయి తర్వాత మన కంటికి కానరాని స్వర్గము అవి కూడా ఉన్నాయి అముం లోకం ఇముం లోకం అముం లోకం ఈ లోకము పరలోకం అవన్నింటి గురించి కూడా విజ్ఞానం ద్వారానే మనిషి తెలుసుకుంటున్నాడు అని అంటున్నారు దృష్టాదృష్ట విషయ విజ్ఞాన విజానాతి ఇర్థ సో ఈ మొత్తం లిస్ట్ ఉంది ఈ యొక్క తాత్పర్యం ఏంటండి అంటే దృష్ట అదృష్ట విషయం సర్వం సర్వమును విజ్ఞానము ద్వారానే మానవుడు తెలుసుకోగలుగుతున్నాడు ఈ తెలుసుకునే సర్వంలో కంటితో చూసి తెలుసుకునేవి ఉన్నాయి మనం చెప్పిన లిస్టులో కంటితో కంటికి కనపడవు అదృష్టము ధర్మం ఉందనుకోండి కంటికి కనపడదు కేవలం శాస్త్రాన్ని బట్టి తెలుసుకోవాల్సిందే స్వర్గము కంటితో చూసేది కాదు శాస్త్రంలో చెప్పారు కాబట్టి మనం తెలుసుకోవాల్సిందే కాబట్టి ఈ విధంగా కంటికి కనపడేవి కంటికి కనబడనివి ఇవన్నింటినీ కూడా మానవుడు విజ్ఞానం చేతనే తెలుసుకోగలుగుతున్నాడు కనుక విజ్ఞానము గొప్పది తస్మాద్క్తం ధ్యానాది జ్ఞానస్ విజ్ఞాన భూయస్వం కాబట్టి ధ్యానము కంటే విజ్ఞానము గొప్పది అని చెప్పిన వాక్యం ఏదైతే కలదో ప్రతిజ్ఞ అంటారు ప్రతిజ్ఞావాక్యం అంటే ఆ సెక్షన్ ఆరంభం చేస్తూ ఓ స్టేట్మెంట్ ఒకటి చెప్పారు ఆ స్టేట్మెంట్ కి ప్రతిజ్ఞాని పేరు ఆ ప్రతిజ్ఞావాక్యం ఏదైతే తలదో అది చాలా బాగున్నది యుక్తం ఓకే అయితే ఇప్పుడు ఏం చేయమంటారు విజ్ఞానం గొప్పది అని స్స్తే దాని విజ్ఞానమును ఉపాసతి అని విధోస్తుంది లేకపోతే ఎందుకు స్తోత్రం చేయటం అత్ఞానము ఇందువలన ఇంత గొప్పది కనుక విజ్ఞానము విజ్ఞానమును ఉపాసించండి ఎలాగా విజ్ఞానం బ్రహ్మ లా ఉపాసనం చేయాలి అంటే ఇక్కడ ఏదైనా నాలెడ్జి ఉన్నట్లయితే ఈ నాలెడ్జి వ్యక్తి తనంతట తాను క్రియేట్ చేసుకుని అక్కడ పెట్టుకున్నదని అనుకోరాదు అహంకారము వల్ల వచ్చిన విజ్ఞానం కాదది ఇప్పుడు వీడు ప్రైమరీ స్కూల్కి వెళ్తాడు అక్కడ టీచర్ ఎవడో ఉంటాడు ఆ టీచర్ని వీడు మనం పెట్టేవాడిని టీచర్ని ఆ సమాజ వ్యవస్థ ఒకటి వస్తుంది కాల ప్రవాహంలో ఓ సమాజ వ్యవస్థ వస్తుంది ఆ వ్యవస్థలలో మనం భాగం కారణంగా ఓ టీచర్ వేరు తర్వాత భాష నేర్చుకున్నాము అంటే భాష నేర్చుకోవటంలో అహంకారం నేర్చుకోదు భాషనే భాష నేర్చుకునే శక్తి అహంకారానికి ఉండదు ఆ గొప్పతనం అంతా అహంకారాన్ని కాదు ఈగోది కాదు భాష నేర్చుకున్నాము అంటే అది సమాజం యొక్క గొప్పతనం సమాజం మనకి పెట్టిన భిక్ష ఏమిటంటే భాష నేర్చుకోలేదు భాష నేర్చుకుని ఇప్పుడు ఈ చూసింది ఇది ఘటము తెలుసుకున్నారండి తెలుసుకుంటే మీరు తెలుసుకున్నది అందరూ తెలుసుకున్న దాంతో సమానంగా ఉండే అప్పుడే మీరు సమాజంలో ఒక వ్యక్తిగా వ్యవహారం చేయగలుగుతున్నారు ఇది ఘటమో మీకు తెలియకుండా అందరికీ తెలిస్తే వ్యవహారమే ఉండదు లేకపోతే అందరూ ఇది ఘటం మీరు ఇది పుష్పము అనుకుంటే అప్పుడు వ్యవహారం ఉండదు కాబట్టి తో సమాన సమాజం మనకి ఆ మనస్సుకి ఒక ఆలోచించేటువంటి పద్ధతిని నేర్పుతుంది దానివల్ల ఉంటుంది దోషంలో అందరూ కలిసి తప్పుగా అలాగే ఆలోచిస్తుంది సో అంతే అలాగే సో అలా ఒకప్పుడు మన సైకిల్ కండిషనింగ్ అంట సమాజం మనకి మనసు ఒక తటర్ లో బిగిస్తుంది వాడు ఆ తట్రంచి బయటికి రాలేడు ఇక్కడే ఫీట్ అయి ఉంటాడు ఫిక్స్ అయిపోయి అది బంధం వికాసానికి అలా కాకుండా సమాజం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనకి ఆలోచన కొన్ని మార్క్స్ ఉంటాయి ప్రమాణాలు ఉంటాయి అవన్నీ సమాజం ద్వారానే మనం నేర్చుకుంటాము భాషని సమాజం నుంచి నేర్చుకుంటాము సోషల్ బిహేవియర్ ని సమాజం నుంచి నేర్చుకుంటాము కాబట్టి ఈ విధంగా సమాజం నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి ఆ సెన్స్ లో ఆ మనకున్నటువంటి ఈ విజ్ఞానం ఏదైతే కలదో ఇది అహంకారము తన కొరకై తాను సృష్టించుకున్నది కాదు ఇది కేవలము సమష్టి నుంచి వ్యక్తికి ఇచ్చిన ఒక అనుగ్రహము కనుక సమష్టి నుంచి ఏది వచ్చినా అది ఈశ్వరుడి నుంచి వచ్చింది అని మనం గ్రహించాలి ఎందుకంటే ఈశ్వరుడు అనేవాడు ఎక్కడో చోట మకాం పెట్టుకుని ఉన్నాడు ఆయనకు అడ్రస్ ఉంది అన్నది ఇంత ఘోరమైన కల్పన అదే కాని కూడా దాని వలన మొత్తం వేదాంతం యొక్క ప్రణాళిక కూడా సమాజానికి అందకుండా అయిపోతూ ఈశ్వరుడికి అడ్రస్ అని ఉండదండి సమష్టి రూపంగా ఈశ్వరుడు ఉంటాడు సమష్టే ఈశ్వరుడు ఉంటాడు అంచేతనే మోక్షము అంటే సర్వాత్మభావము అంటే వ్యష్టి సమష్టిలో విలీనమొగుటయే మోక్షం అదే యోగం ఎనీవే ఆ విషయం అలాంటి పెట్టి సో సమష్టి ఈశ్వరుడని ఎప్పుడైతే మనం స్పష్టంగా తెలుసుకున్నామో మన దగ్గర ఉన్న విజ్ఞానమంతా కూడా సమష్టి యొక్క అనుగ్రహమే ఆ సమష్టి యొక్క ఆశీర్వచనమే ఇక్కడ విజ్ఞాన రూపంగా ఉన్నది కాబట్టి ఆ విజ్ఞానాన్ని సమష్టి అంటే బ్రహ్మానర్థం పరబ్రహ్మ రూపంగా ఉపాసించు విజ్ఞానం బ్రహ్మేతి ఉపాస వేదిక వైదిక ఉపాసనలు వైదిక ఉపాసనలలో సమష్టిని ఈశ్వరుడిగా దర్శించడం అతి సహజంగా ఉంటుంది సమష్టిని గాని సమష్టిలో ఒక భాగాన్ని కానీ ఈశ్వరుడిగా దర్శించడం ఇది వైదిక ఉపాసన యొక్క లక్షణం సో ఈ తరువాతి కాలంలో వచ్చినటువంటి కల్ట్స్ వల్ల సమష్టిని ఈశ్వరుడిగా ఉపాసించటం అలవాటు తప్పిపోయి సమాజంలో ఒక విశిష్టమైన అడ్రస్ ఒక రూపము ఒక నామము నామము రూపము అడ్రస్ మూడు పెట్ల పెట్టి ఇదే దేవుడు పేరు మారితే రూపం మారింది అనుకోండి పేరు మారుతుంది అడ్రస్ మారు అంతే కదా ఇప్పుడు మీకు రూపం ఉంది మీకో పేరుంది మీ అడ్రస్ ఉంది పేరు మారితే రూపం మారుతుంది అడ్రస్ మారుతుంది అన్ని మారిపోతాయి అదే రకంగా దేవుణ్ణి విష్ణువు అండానికి బదులుగా రూపం మార్చారనుకోండి నిలువు నామాల బదులు అడ్డంగా పెట్టుకుంటాడు అని రూపం మార్చారు రూపం మార్చేపటికి నామం మారిపోతుంది శివుడు అడ్రస్ మార్పు సో ఇది ఈ రకమైన దాన్ని కల్ట్ అంటారు ఆ విధంగా కల్ట్ బేస్డ్ వర్షిప్ అన్నది అది ఈ మధ్యకాలంలో ఆచార్యుడు వాళ్ళు మరి వాళ్లకు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ప్రవేశపెట్టారు అదర్వైజ్ వైదిక సంస్కృతిలో సమష్టిని ఈశ్వరునిగా ఆరాధించడం అనేది ఉంది ఆ సమష్టి యొక్క ప్రతిఫలనము ఇక్కడ విజ్ఞానం ఉంది అంటే ఆ సమష్టి ఇక్కడ ప్రతిఫలించింది అందుకోసమే ఇక్కడ విజ్ఞానం ఉంది ఇప్పుడు సముద్రం నుంచి తెచ్చిన ఒక నీటి బిందువులో ఉప్పు ఉంది ఎందుకుందంటారు ఆ నీటి బిందువులో ఉప్పు ఆ సమష్టి అనబడే సముద్రంలో ఉప్పు కనుక ఈ నీటి బిందువులో ఉప్పు ఉంటుంది సమష్టిలో ఏదుంటే అది వ్యష్టిలో కాబట్టి సమష్టియే వ్యష్టి అందు ప్రతిఫలిస్తుంది కాబట్టి వ్యష్టిలో మీకు కనబడే ప్రతిఫలనము సమష్టి యొక్క స్వరూపమే కాబట్టి సమష్టిగా దాన్ని ఆరాధించగలను భావన చేయగలను ఏమిటి దాని వల్ల ప్రయోజనం ఏమిటి విజ్ఞానం బ్రహ్మేతి ఉపాస్వా ప్రతి మనిషికి కూడా విజ్ఞానం ఉంటుంది ఏదో విజ్ఞానం ఉంటుంది పెద్ద లిస్ట్ ఉంది కదా ఈ లిస్టులో ఓ పిసరంతా మీకు తెలిసినా మీకు విజ్ఞానం ఉన్నట్టే ఇది పశువు ఇది పక్షి అని అది కూడా విజ్ఞానమే ఆ విజ్ఞానం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు పశువుల్లో కూడా ఉంటుందా మాత్రం విజ్ఞానం కాబట్టి ఈ విజ్ఞానము తక్కువ ఎక్కువ ఎంతున్నా అది సమష్టి ఇచ్చినటువంటి ఆశీస్సు కనుక అది సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే అని తెలుసుకుని దాన్ని ఆ విధంగా ఎవడైతే భావన చేస్తాడో వాడు వినయాన్ని కలిగి ఉంటాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్ అది బ్రాహ్మణ శబ్దానికి నిర్వచనము కూడా విద్య ఉండాలి విద్యతో పాటు వినయం ఉండాలి నిండా ఉండాలి అప్పుడు వాడిని బ్రాహ్మణు ఉంటారు సో ఆ విధంగా ఆ రకమైన వికాసము అంతరంగ వికాసం ఎక్కడి నుంచి వస్తుందంటే విజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకోవటాన్ని బట్టి వస్తుంది లేకపోతే ఏమంటారు నేను ఇంతటి వాడిని ఇంత చదువుకున్నానో అంత చదువుకున్నానని అహంకారంగా ఉంటాను సో అలా ఉండకూడదు ఒక నేను ఒక వేదాంత సభ ఒక శాస్త్ర సభ అటెండ్ చేశాను ఆ శాస్త్ర సభకు వ్యాకరణ పండితులు ఒక ఆయన వచ్చారు పెద్ద పండితులు వయస్సు పెద్దదే పాండిత్యం కూడా పెద్దదే ఎంతో సందేహం కాదు రాష్ట్రపతి అవార్డు అది కూడా వచ్చాయి అలాంటి పండితులు కొద్దిమందే ఉంటారు వాళ్ళలో ఒకరు సరే వ్యాకరణం మీద చర్చ ఆ రోజు వ్యాకరణం వ్యాకరణం అనేప్పటికీ ఆయన్ని ముందుకు తోశారు ఓ కుర్చి ఒకటి వేసి అక్కడ ముఖ్యమంత్రి మిగతా వాళ్ళందరూ వ్యాకరణం మీద మేము చర్చ చేస్తూ ఉంటారు వ్యాకరణంలో ఒక సూత్రం తీసుకుని దాని మీద చర్చ చేస్తారు ఎవరో పండితుడు యంగ్ మ్యాన్ ఎంగండి మిడిల్ ఏజ్ పర్సన్ లక్రణంలో సూత్రం చూసుకుని చెప్పడం మొదలు పెట్టారు చెప్పడం మొదలు పెడితే ఈ పెద్ద ఆయన అడ్డుపడిపోతూ ఉంటాడు ఈయన్ని చెప్పనివ్వరు అప్పుడు ఇంత విసిగెత్తిపోయి ఈ మిడిల్ ఏజ్ పర్సన్ ఏమన్నాయంటే శాస్త్రి గారు మీరు మాట్లాడకండి మీరు అడ్డు తగలకండి నాకు అలాగా అని అన్నాడు విసిగెత్తిపోయి అన్నాడు నిజంగా అంటే నేనుండగా నువ్వెంతటి వాడు ఈయన చూడండి మీరు గొప్ప పండితులు అంగీకారమే కానీ ఏదో ఈశ్వరుడు అనుగ్రహం వల్ల నేను కూడా ఫలానా గురువు గారి దగ్గర కొద్దిగా వ్యాకరణం చదువుకున్నాను నేను చదువుకున్నదేదో నేను చెప్పడానికి వచ్చాను నాకు నాకు ఆహ్వానం ఇచ్చి వాళ్ళు పంపించారు నేను చెప్పడానికి వచ్చాను నేను చెప్తాను మీరు అడ్డుపట్టలు మీరు మాట్లాడకండి పైన అని ఆయన ఓరు మూసి ఈయన మాట్లాడా సో అలా చేయాల్సి వచ్చింది ఎందుకంటే అహంకారం ఎదరవాడికి ఏం తెలీదు వ్యాకరణం అంటే నాకే వచ్చును అనేటువంటి అహంకారం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఆ అహంకారం ఎందుకు వచ్చింది అంటే విజ్ఞానము బ్రహ్మ అరకంగా రకంగా దాన్ని ఉపాసన చేయకపోవటం వల్ల అహంకారం ఉంటుంది అసలు ఆ మాత్రం వివేకం ఉన్నట్లయితే అహంకారానికి తాగులేదు కాబట్టి విజ్ఞానం బ్రహ్మేది ఉపాస్వాసన చేస్తే ఫలమేమిటి మామూలే ఫలం ఉంటుంది ఎప్పుడు ఉపాసన చెప్పినప్పుడు పక్కన ఫలాన్ని చెప్తూ ఉండటం అన్నది అది వైదిక సంప్రదాయం ఆ ఫలము ఎంత ఫలము ఏం ఫలము దాని సమయం ఏమిటి సందర్భం ఏంటి అవన్నీ తర్వాత మాట ముందు ఫలాన్ని చెప్తారు విజ్ఞానం ఎంతవరకు నిన్ను తీసుకెళ్లగలదో అంతవరకు వెళ్తావు అని చెప్తాను ఇంకా అంతకంటే ఏం చెప్తారు మనం అలాంటిదేదో ఇంకేమైనా చెప్పేది ఉంటే చెప్తా అందాము సయో విజ్ఞానం బ్రహ్మేత్యుపాస్త విజ్ఞానవతో వై సలోకాన్ జ్ఞానవతో సిధ్యతిద్జ్ఞానం యథా కామచారో తాస్చారో యో విజ్ఞానం బ్రహ్మేత్యుపాస్ అస్తి భగవో విజ్ఞానాద్భూయ విజ్ఞానాద్భావూయస్ भगवान विती। भगवान विती विती तमे भगवान्वीत् अंटेवर यहां ब्रह्मेटी उपास्ते एवड़ते विज्ञान ब्रह्म परमेश्वरुड़ अ उपास अट्टवा विकेम सह लोकां अभिशिध्य लोकमुन पंदक अंटे స్ఫూలంగా చెప్పాలి అంటే ఏదో స్వర్గాది లోకాలని పొందుతాడు హయ్యర్ హెవెన్స్ పొందుతాడు కానీ ఇంకొంచెం జనరల్ గా చెప్పాలంటే లోకములు అంటే భోగములు అర్థం లోక్యతే బుజ్యతే ఏదైతే ఎంజాయ్ చేయబడుతుందో భోగింపబడుతుందో దాన్ని పొందుతాడు ఇప్పుడు విజ్ఞానమే పరమేశ్వరుడు ఉపాసన చేశాడు అనుకోండి ఆయన విజ్ఞానానికి మెచ్చి ఎవరోలో ఏదైనా ఒక టైటిల్ ఒకటి ఇచ్చారనుకోండి ఫలానా అనో టైటిల్ ఇచ్చారనుకోండి ఆ టైటిల్ ఇస్తే మరి టైటిల్ నాకు ఇచ్చారు నేను కష్టపడి చదువుకుంటే దానికి రికగ్నిషన్ వచ్చిందని సంతోషిస్తారు కదా అదే అదే లోకం దానికి లోకం అనే పేరు అబ్బూరి ఛాయాదేవి గారు ఒక స్టోరీ రైటర్ ఉన్నారు తెలుగులో ఆవిడకి ఒక టైటిల్ ఒకటి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు ఇక్కడ తెలుగు వారికి సాధారణంగా ఈ సాహిత్య అకాడమీ తెలుగు వాళ్ళకి వచ్చే సందర్భాలు తక్కువ ఉంటాయి ఈసారి ఎందుకునో ఇచ్చారు అందరూ సంతోషించారు ఆవిడ మంచి మంచి కథలు రాశారో ఆవిడికి ఇస్తే సంతోషించారు ఆవిడ కూడా సంతోషించారు అది లోకం అంటే అలా ఉంటుంది లోకం అంటే ఇక్కడ ప్రాణం పోయి ఇంకా హేమను అదే లోకంగా అది కూడా లోకమే అలాగే అవతల లోక శబ్దానికి అర్థం ఉంటాయి కాబట్టి విజ్ఞానం వల్ల విజ్ఞానమే ఈశ్వరుడు అని చేస్తే ఇలాగంటి భోగాలు లభిస్తాయి టైటిల్స్ వస్తాయి అంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయి వాటితో పడిగా కూడా వస్తుంది ఏదో ఒక ఆత్మతృప్తి కలుగుతుంది ఏవో లాభాలు ఉంటాయి తర్వాత ఎటువంటి లోకాలని పొందుతాడు విజ్ఞానముతో నిండిన లోకాలను పొందుతాడు విజ్ఞానవతహాలోక జ్ఞానవతహాలోక విజ్ఞానం వేరు జ్ఞానం వేరు విజ్ఞానం అంటే తెలుసుకున్నది జ్ఞానం అంటే తెలుసుకున్నాక వంట అది రెండింటికి తల తేడా ఉందండవు కాబట్టి తెలియడం ఒక తెలిసినది వంట బట్టడం సాధారణంగా మనం సమాజంలో తెలిసిన వాళ్ళు కనపడతారు తప్పిస్తే తెలిసినది వంట పట్టించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు అటువంటి మహాత్ములు ఏ కొద్ది ఉంటారు తెలుసున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అది కూడా అది కూడా గొప్ప ఈ రోజుల్లో అది కూడా కష్టమే అన సమాజ చిత్రము కొంచెం నిరుత్సాహాన్ని కలిగించేట్లా ఉంటుంది అంటే మనం కొన్ని అపేక్షలు పెట్టుకుని సమాజం చూస్తాము చూసేప్పటికీ మనకు నిరుత్సాహం కలుగుతుంది ఏ అపేక్షలు లేకుండా తటస్థంగా చూస్తే ఏ సమస్య సో కొన్ని చూస్తుంటే కొంచెం దుఃఖం కలుగు శివరాత్రి నేను వీడియో చూసా శివరాత్రి నాడు సో ఒక ఆయన అంటే ఈ కాంగ్రగేషన్ ఉంటున్నారు వెయ్యి మంది కూర్చుని ఉంటారు ఒక ఆయన సోఫాలో కూర్చున్నారు సోఫాలో కూర్చుంటే తప్పేం లేదు బహుశా తప్పేం సో చాలా ఖరీదైన సోఫా సో ఇటు అటు దిళ్లు ఏదో మహారాజు కూర్చున్నట్టుగా కూర్చున్నారు అక్కడ ఆయన స్థానం మహారాజ స్థానమే ఆ కాంగ్రెగేషన్ లో హీస్ ది హీరోదే తర్వాత ఆయన వేసిన డ్రెస్ ఎలా ఉందంటే చాలా ఖరీదైన సిల్క్ డ్రెస్ వేశారు కాషాయమే కాషాయంలో కూడా చాలా ఖరీదైన సిల్క్ డ్రెస్ వేశారు వేసి పన్నెండు అర్ధరాత్రి పన్నెండు అమ్ముకుంటాను అలా ఊహించాను నేను పావుతా పన్నెండింటి నుంచి భక్తులు పెద్ద అంత దాకా సౌమ్యంగా కీర్తన చేస్తున్నవారు కొంచెం స్పీచ్ స్పీడ్ పెంచడం వాయిస్ పెంచడం డ్రమ్ బీటింగ్ పెరిగింది శంఖాలు మొదలు పెట్టారు ఇలా మొదలుపెట్టారు ఈయన సరిగ్గా ఆ టైం అయ్యేప్పటికి ఆ టైం అయ్యి ఉండాలి అక్కడ వాళ్ళేం వాచి చూపించలేదు నేను ఊహిస్తున్నాను ఆ టైం ఆ వీడియోను చూసి నేను ఆశ్చర్యపోయాను టైం అయ్యేప్పటికి ఆయన అలా వాంతి చేసుకున్నట్టుగా ఆయన వాంతి చేసుకున్నాను ఆ వాంతి చేతిలో చేసుకున్నారు తన చేతిలో తానే వాంతి చేసుకున్నారు వాంతి చేసుకుని ఒక శివలింగాన్ని తీశారు ఇది వీడియో ఆ శివలింగం ఎలా ఉందో తెలుసిన లింగాల్లో అనేక ఆకారాలు ఉంటాయి ఈ శివలింగం ఎలా ఉందంటే వేరీ సాఫ్ట్ బాగా సాఫ్ట్ గా ఉంది యూ కెన్ యూ కెన్ రీడ్ థింగ్స్ కొంచెం గరుగ్ గరుగ్గా లేదు చాలా సాఫ్ట్ గా ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ సాధారణంగా ఈ బాణములు అని ఉంటారు శివలింగానికి బాణము అని కూడా పేరు ఉంది బాణం అని కూడా ఉంటారు అవి కొంచెం స్పెరికల్ గా ఉంటాయి ఎలక్ట్రికల్ గా ఉంటాయి ఎలిప్ ఎలిప్స్ షేప్ కూడా ఇప్పుడు ఇది ఎలిప్టే ఇది ఎలిప్స్ ఇది ఎలిప్సే అంటే కొంచెం లాంగ్ గా ఉన్నది ఎలిప్సే కొంచెం దగ్గరగా ఉన్నది ఎలిప్సే ఇది పర్టికులర్లీ సాఫ్ట్ అండ్ లాంగ్ గా ఉంది ఎలాంగులేటెడ్ గా ఉంది అంటే స్మూత్ గా ఈసోఫ్యాగస్ నుంచి స్లిప్ అవటానికి వీలుగా పర్టికులర్లీ చూసన్ పర్టికులర్లీ చూసన్ ఈ ఇసోఫ్యాగస్ నుంచి బయటికి తీయటానికి వీలుగా ఉన్నది అయింది అది తీశారు తీసి చూపిస్తున్నారు ఇలా చూపించేస్తున్నారు ఆయన అందరికీ అందరూ ఘోరంగా చప్పట్లు కొట్టేస్తున్నారు అత్యద్భుతం అయిపోయిందన్నట్టుగా అయితే అది తీయటంలో పడ్డ పాట్లు ఇక్కడ కష్టం కదండి ఇదంతా కూడా కళము నీళ్లు వస్తున్నాయి అది తీయడం అయితే అయిపోయింది కానీ ఇంకా ఏదో వాంతి వస్తుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇప్పుడు మీరు మేము చిన్నప్పుడు యోగా చేసేవాళ్ళం చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడేం కాదు పదేళ్ల క్రితం కూడా యోగా చేసేవాళ్ళం యోగాలో క్రియ ఏమిటి క్రియ ఏమిటంటే ఉప్పు నీరు తాగాలి వారం సాల్ట్ వాటర్ తాగేసి బాగా మూడు నాలుగు గ్లాసులు తాగేసి వామిటింగ్ చేయాలి అది వామిట్ ఒకవేళ అవ్వకపోతే మీరే వామిట్ చేయాలి యూ హి ఇండ్యూస్ ది వామిటింగ్ ఎలాగంటే పెద్ద కష్టం ఏం కాదు ఈ రెండు వేళ్లు అంటే గోల్డ్లోవి స్మూత్ గా ఉండాలి ఈ రెండు వేళ్లు ఈ కొండ నాలుగు దగ్గర పెట్టి కొంచెం టికిల్ చేస్తే మీకు వామిట్ అయిపోతుంది అది ఆయనకు వామిట్ అయింది ఎందుకంటే హీ హీ హాజ్ వామిటెడ్ ఇట్ ఆవుట్ అండ్ దెన్ ఫర్ ఆ వామిటింగ్ సెన్సేషన్ ఇంకా పెరిసిస్ట్ అవుతూ ఉంది ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూ అందరూ శివలింగం చూసి హడావిల్లోనే ఉన్నారు కానీ వీడియో కెమెరాకి ఏం తెలుసు పాపం వీడియో కెమెరా అన్నింటినీ రికార్డు చేస్తుంది శివలింగాన్ని రికార్డ్ చేస్తుంది ఆ శివలింగం వెనకాల ఉండే ముఖము ఆ ముఖంలో వాంతి మళ్లీ రాబోతున్న వాంతిని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారాయన అది మొట్లలోంచి వచ్చేస్తోంది ముఖలోంచి కాారిపోతోంది అది అంతా రికార్డు చేసింది కళ్ళబట్టి నీళ్లు హింసపడి ఆయన తీశారు ఎందుకు దేనికోసం ఈ తీ అది అక్కడ పెట్టుకోవడం ఎందుకు దాన్ని ఆ రకంగా వామిట్ చేయటం ఎందుకు ఈ హింసంతా పడ్డం దేనికి ఈ ఈ రెండు వేల మంది జనం సపోర్ట్లు కొడితే ఏమిటి లాభం అంత పెద్ద వ్యామోహం దర్ ఈజ్ ఎ వెరీ హెవీ డౌన్ సైడ్ టు ఇట్ మీ కీర్తి ప్రతిష్టలు పెరిగి కొలది మీకు మీకు ఫాలోవర్స్ పెరిగి కొలది అదంతా ఆనందం మీరు అనుకోద్దు దానికి ఒక డౌన్ సైడ్ కూడా ఉంది చాలా డౌన్ సైడ్ హెవీ డౌన్ సైడ్ ఉంటుంది ఒక నేను చూశాను చాలా మందిని ఆ కీర్తి ప్రతిష్ట పెరిగి పెరిగి పెరిగి ఒక్కసారి పడిపోతాను దబేలు పడిపోతారు ఆ పెరిగిన కీర్తి ప్రతిష్టలను నిలబెట్టుకోవడం కోసం ఎంత హింస ఉంటుందో ఒక పోస్చరింగ్ ఉంటుంది ఆ పోస్చరింగ్ నిలబెట్టుకోవడం కోసం చాలా హింస పడాలి ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నేను అందరి ముందు ఒక పోస్చర్ ని పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు సడన్ గా ఈ కందువతి హోటలు పారేసి ఒక చెక్ షర్క్ చెక్ డిజైన్ షర్క్ హోట తొడుక్కుని బయటకెళ్లి సినిమా సగ్గి థియేటర్కి వెళ్ళి ఇంగ్లీష్ సినిమా చూసి రాలేను కదా ఐ కెనాట్ డూ దాట్ బికాస్ నేను ఆ పని చేస్తే మీరందరూ ముక్కు మీద వేరేసుకుంటాను ఐ హ్యావ్ టు పోస్టర్ వెదర్ ఐ లైక్ ఇట్ ఆఫ్ నాట్ కొంత పోస్టరింగ్ ఉంటుంది ఆ పోస్టరింగ్ నేను చేస్తూ ఉండాలి కాబట్టి పోరింగ్ సహజ జీవితము ఈ రెండు కూడా ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది అతి సహజమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం పోస్చరింగ్ ఏమీ ఉండదు వాడు ఫ్రీ పెర్సన్ పోస్చరింగ్ ఏమి ఉండదు అన్నవాడు ఫ్రీ పెర్సన్ ఒకవేళ పోస్చరింగ్ కొంత తప్పదు ఉదాహరణకు మీరు వీధిలోకి వెళ్లేప్పుడు తనకాయ తూకునే షర్ట్లు వేసుకు వెళ్తారు కానీ మీద కండువా లేకుండా మన తోటి బయటికి వెళ్లరు కదండి ఎంతో కొంత పోస్చరింగ్ ప్రతివాడికి ఉంటుంది కొంచెం నార్మల్ రొటీన్ సింపుల్ పోశ్చరింగ్ ఏదో ఉంటుంది ఆ పోశ్చరింగ్ బంధించదు కొద్దిగా బంధిస్తుంది అది కూడా ఇది కూడా ఓపీసర్ బంధిస్తుంది రెండు నెలలకు ఒకసారి సెలవులో కూర్చుని వెయిటింగ్ చేసి ఇవన్నీ కష్టాలు ఈ హెయిర్ స్టైల్ కోసం ఏదో కొద్ది బంధం ఉంటుంది కానీ మినిమం ఉంటుంది కానీ ఈ ఈ రకంగా పేరు ప్రతిష్టల్పించి వాళ్ళకి వాళ్ళ పోశ్చరింగ్ మహాభారాన్ని మోస్తూ ఉంటారు భయంకరమైన బంధం అది బరువు ఉండదు He has to maintain ద పోశ్చరింగ్ ఏమి తెలిసింది సున్నా కానీ మహాజ్ఞానిలాగా ఫోస్ పెట్టాల్సి ఉంటుంది అవే నాకు తెలియదండి ఆ విషయం అని ఒప్పుకోవడం చేత కాదు ఒప్పుకోకూడదు సో ఇది ఈ ఆధ్యాత్మ రంగంలో ఈ రకమైనటువంటి ఘోరాతి ఘోరమైన పరిస్థితి మన సమాజంలో కనపడుతుంది నో సర్ప్రైజ్ ఆ కామాభినివేశం అంటే కోరికలను తీర్చుకోవటం కోసం దేవుణ్ణి ఆరాధించటం అని ఇదని అదని ఎంత కలుషితమైన వాతావరణం ఉందో ఆ వాతావరణం మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ వాంతి చేసి ఆ శివలింగాన్ని తీసి తద్వారా హీ స్ట్రైంగ్ టు ప్రూవ్ సంథింగ్ అండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ హీ స్ట్రైంగ్ టు ప్రూవ్ అన్నది చాలా విడ్డూరమైన విషయం నాకు అర్థం కాలేదు ఏమిటి వాట్ ఈజ్ ఇట్ దట్ ఈ ఏమిటి చేస్తున్నాడు ఆయన తద్వారా తర్వాత వీళ్లందరూ చప్పట్లు కొట్టేసే రెండు వేల మంది ఏమిటి వాళ్ళు ప్రశంసిస్తున్నారు కొనియాడుతున్నారు ఏమిటది వాట్ ఈస్ దాట్ ఇది వాంతి చేసుకోవటానికి కొనియాడుతున్నారా ఏమిటి కొనియాడుతున్నారు అంటే ఏమిటి శివలింగాన్ని వామిట్లోంచి తీసుకొచ్చేటంటే అంటే వీళ్ళ అభిప్రాయం ఏమిటి అక్కడ శివలింగాన్ని లోపల నథింగ్ నుంచి శూన్యం నుంచి శివలింగం సృష్టించి పెట్టేసాడు వీళ్ళ అభిప్రాయం అలాగే అనుకుంటున్నారా నిజంగా అంతమూర్ఖంగా ఉన్నారా జనం చాలా దురదృష్టపరమైన విషయం నాకైతే స్పష్టంగా ఆయన శివలింగాన్ని ఆయన ముఖం చూస్తే ఆవదం తాగిన ముఖంలాగా ఉన్నాడు తప్పిస్తే ఆయన కంఫర్టబుల్ గా కూర్చోట్లేదు చాలా ఆమదం తాగినట్టుగా ఉన్నాడు ఆమదం తాగిన వాడికి వాంతి అయితే వారికి దుఃఖం ఉంటుంది ఆ రకంగా వాంతి చేసుకుని నానా హింస పడ్డాడు వీళ్ళందరూ చప్పట్లో కొడుతున్నారు యూ కెన్ సీ దట్ వీడియో ఇఫ్ యూ గెట్ కోల్ దఫిట్ యూ కెన్ సీ నేను చెప్పింది నేనేమి ఎగ్జాబిరేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను మీకు చాలా ఘోరం దాంట్లో ఏమీ స్కారం లేదు ఈ ఇజ్ నాట్ ప్రూవింగ్ ఎనీథింగ్ హైలీ మిస్లీడింగ్ ఆయన చెప్పిన మాటలు నేను విన్నాను ఆయనకి ఏమీ రాదు ఏమీ తెలియదు వచ్చింది సున్నా ఊరికే ఊక తప్ప ఊక దంపుడు అంటాం చూడండి తలా తోక లేని నలుగు మాట్లాడుతూ ఉండడం అంతకుమించి ఇంకేమీ లేదు సో ఆయన ఏం చెప్పారంటే ఇది అయిన తర్వాత ఉపన్యాసం ఇది ఒక ముందు ఒక ముందు అయిన తర్వాత ఉపన్యాసం ఏం చెప్పారంటే మీరు యజ్ఞాలు చేయొద్దు యాగాలు చేయదు ఎవడు చేస్తున్నాడు ఇప్పుడు యజ్ఞాలు యాగాలు చేయొద్దు జపం కూడా చేయొద్దు మీరు మీరు పూజలు కూడా చేయొద్దు సేవ చేయండి ఏం సేవ చేయాలి ఎవరిని సేవ చేయాలి ఏమి సేవ చేయాలో ఎందుకు చేయాలి ఏం పోనీ కొంత జపం చేసుకోకూడదా తప్ప సేవ చేయడానికి వస్తుందా ఎవరికి సేవ చేయాలి ఆయనకి చేయాలో సేవ ఏమిటి ఏమిటి సేవ చేయాలి సేవ చేసి కూడా అంత గడబిడ చేయడం సో చాలా కృత్రిమమైన వాతావరణంలో ఉంటుంది ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే విజ్ఞానం అనేది పరబ్రహ్మాను ఉపాసన చేసినట్లయితే ఇలాంటి దోషాలన్నీ కూడా అవతలపోతాయి ఆయన దోషం మనకు అనవసరం దాంట్లో పడకుండా ఉండాలి ఎందుకంటే ఒకసారి దాంట్లో పడ్డారంటే ఇంకా వాడికి వివేకం ఉండదు వికాసం ఉండదు దాంతోనే పడిపోతూ ఉంటాడు సో ఎనీవే విజ్ఞానవత జ్ఞానవత విషయాన్ని చక్కగా తెలుసుకోవటం తెలుసుకున్న దాన్ని వంట పట్టించుకోవటము అటువంటి విజ్ఞానము జ్ఞానము ఏ లోకాల్లో ఉంటాయో అంటే ఏ భోగాల్లో ఏ ఆనందాలలో ఇటువంటి రెండు ఉంటాయో అటువంటి భోగములను లేక ఆనందములను లేక స్వర్గాది లోకములను ఈ ఉపాసకుడు పొందుతాడు కాబట్టి విజ్ఞానము చాలా ముఖ్యం మానవుడంటే తెలుసుకోవడం వల్ల మానవుడు కృతార్థుడవుతాడు కానీ ఇలాగంటే జిమిక్స్ వల్ల ఎవడో కృతార్థుడవ ఇదంతా కూడా చాలా తప్పదు అలాగే జనాల్ని తప్పు దారి పట్టించకూడదు నాకేమనిపిస్తుందంటే అక్కడ కూక్ ఉన్న వాళ్ళ యొక్క ఆ భక్తి శ్రద్ధలు చూస్తే చాలా దుఃఖం అనిపిస్తుంది ఎందుకంటే ఇంటైర్ ఎపిసోడ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ విలన్ విలన్ ఈజ్ ఓన్లీ వన్ పర్సనల్ ఈ జన సముదాయం విలనీ ఏం లేదు అంటే విలన్ అంటే నా అభిప్రాయం దోషం ఒకే వ్యక్తిలో ఉంది జన సమూహంలో దోషం ఉన్న దోషం వల్ల వాళ్ళకి తెలియకపోవడం అనే దోషం ఉందే కానీ శ్రద్ధాభక్తుల లోపం లేదు ఆ శ్రద్ధాభక్తుల్ని అంత ఘోరంగా ఎక్స్ప్లై చేయటం చాలా పొరపాటు అలాంటి పొరపాటు ఫీల్ ఇతరుల యొక్క శ్రద్ధాభక్తుల్ని మనం రెస్పెక్ట్ వాటిని గుర్తించి రెస్పెక్ట్ ఇవ్వాలి వాటిని మనం యోగ్యమైన విధంగా మనం వాడుకోవచ్చు మన స్వంతానికి ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు ఎంత అవసరమో అంతా ఇట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ శ్రద్ధాభక్తులకి తగ్గ లాభం వాళ్లకు కలిగి చూడాలి లేకపోతే వాళ్ళ వాళ్ళని పంపించేసి ఓ మూల కూర్చొని తపస్సు చేసుకోవాలి అంతేగాని జనాల్లో ఉన్న శ్రద్ధాభక్తుల్ని స్వార్థం కోసం వాడుకోవటం తన తన అహంకారాన్ని పెంచి పోషించుకోవటం కోసం వాడుకోవటం చాలా తక్కువ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే జ్ఞాన విజ్ఞానములు సమాజంలో సరిగ్గా చేత ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి విజ్ఞానం బ్రహ్మ ఉపాసన చేసిన వాటికి ఇలాంటి దోషాలు ఉండవు నేను ఏదో ఒక చోటి ఇంకో నోటికి వెళ్ళాను పర్వాలేదు సో యావద్ విజ్ఞానస్యతం తత్ర యథాకామచారో భవతి ఎంతవరకైతే విజ్ఞానము యొక్క గతం అంటే దాని స్పియర్ దాని ఇన్ఫ్లుయన్స్ ప్రభావం ఉంటుందో అంతవరకు కూడా వీడు యథేచ్ఛగా ఆ విజ్ఞానము యొక్క ఆశీర్వచనాన్ని పొందగలుగుతాడు స్వేచ్ఛ ఇప్పుడు కూడా ఉపాసన మనిషికి స్వేచ్ఛనిస్తుంది విజ్ఞానం స్వేచ్ఛనిస్తుంది వీడు విజ్ఞానాన్ని పొంది దాని ఎంత అధికమైన విజ్ఞానాన్ని పొందుతాడో అంత అధికమైన స్వేచ్ఛ స్వేచ్ఛ అభిప్రాయం లైసెన్సెస్ లైసెన్సెస్నెస్ అని కాదు ఆ స్వాతంత్ర్యం ఆ ఫ్రీడం ఉన్నదే దాన్ని పొందుతాడు ఎవడు పొందుతాడండి యహా విజ్ఞానం బ్రహ్మే తుపాస్తే అది ఉపసంహారం ఫలవాక్యానికి ఉపసంహారం తరువాత నెక్స్ట్ ప్రకరణానికి ఉపోద్ఘాతం హే భగవహే సనత్కుమార ఈ విజ్ఞానం కంటే గొప్పది ఏదైనా ఉందా ఉంది అదేమిటో తమరు మనవి చేయండి శృణు ఉపాసనఫల సో ఈ ఉపాసన యొక్క ఫలాన్ని వినండి విజ్ఞానవత విజ్ఞానం చేకే తాన్ విజ్ఞానవకావత అభిషిధ్యతి అనోతి సో విజ్ఞానము నిండా ఉన్న లోకాలను విజ్ఞానం మాత్రమే కాకుండా ఆ విజ్ఞానాన్ని వంట పట్టించుకున్న సందర్భంలో జ్ఞానం అది ఆ జ్ఞానము ఉన్నటువంటి లోకాన్ని లోకాలని వీడు పొందుతాడు ఎలా పొందుతాడు అభి అంటే అభిముఖముగా పొందుతాడు అంటే వీడు ఎటు వెళ్ళినా వీడికి విజ్ఞానము జ్ఞానములు గల లోకములు ఎదురొస్తాయి ఎదురొస్తాయంటే అవి నడిచొస్తాయని కాదు వీడు వెళ్లి చోటకల్లా అక్కడ విజ్ఞానం యొక్క మహిమ జ్ఞానం యొక్క మహిమ ఎదురొస్తూ ఉంటుంది ఆ విధంగా అంటే జ్ఞాన విజ్ఞానాలకి అభిముఖంగానే ముందుకు వెళ్ళిపోతాడు ఉపాసన యొక్క గొప్ప ఫలం విజ్ఞానం శాస్త్రాథ విషయం జ్ఞానమన్య విషయ నైపుణ్యం తద్వద్ధి యుక్తాన్ లోకాన్ ప్రాప్నోతి విజ్ఞానానికి జ్ఞానానికి ఇంకో అర్థం చెప్పాడు ఆయన మామూలుగా గీతలో ఉన్న అర్థం నేను చెప్పాను ఇది విజ్ఞానం నేను చూడలేదు భాష్యకారులు ఏం చెప్పారో నేను చూడలేదు ఇప్పుడు చూడలేదు యాంటిసిపేట్ చేసి చెప్పారు అంతకుముందు చెప్పింది నాకు గుర్తు లేకుండా ఎప్పుడో ఇది చెప్పి ఈ పాఠాన్ని చెప్పింది డేట్ ఉంది ఇక్కడ పంతొమ్మిది మూడు పంతొమ్మిది వందల చెప్పారు మళ్ళీ పదకొండు ఏళ్ళు అయింది ఈ పదకొండేళ్ల క్రితం చెప్పింది గుర్తు లేక జ్ఞాన విజ్ఞానాలకి నాలుగు తోచిన అర్థం చెప్పా అర్థం బాగానే ఉంది తప్పేం కాదు కానీ భాష్యకారులు ఇంకో అర్థం చెప్తున్నారు ఎందుకంటే నేను చెప్పిన అర్థము విజ్ఞానము జ్ఞానము అన్నది ఆత్మ జ్ఞానం విషయంలో బాగా ప్రస్ఫుటంగా అర్థం కనబడుతుంది గీతలో జ్ఞాన విజ్ఞాన యోగము అని ఒక చాప్టర్ వస్తుంది అక్కడ అర్థం చెప్పారు కానీ ఇక్కడ ఉపాసనా ప్రకరణం కదా ఇది ఆత్మ జ్ఞానానికి పైగా ఏదో పుణ్యలోకాలని పొందుతాడు అన్నప్పుడు అక్కడ జ్ఞాన విజ్ఞానాలు ఉంటాయి స్వర్గానికి వెళ్ళాడండి అక్కడ జ్ఞాన విజ్ఞానాలు ఉన్నాయి ఏ జ్ఞాన విజ్ఞానాలు అని ఆ ప్రకరణాన్ని బట్టి భాష్యకారులు ఇంకొక గతిని చూపించారు ఆ పదాలకు మరొక విధంగా అర్థం చెప్పే ప్రయత్నం వారు ఎలాగంటే విజ్ఞానము అంటే శాస్త్రార్థ విషయం థీరీ అనమాట అంటే థీరీ పుస్తకంలో థీరీ అర్థ శాస్త్రానికి సంబంధించి ప్రాక్టికల్ విజ్ఞానం మరి కారణము ధ్యానము కార్యము అయినప్పుడు విజ్ఞానము జ్ఞానము రెండూ ఉంటాయంటే అక్కడ ప్రాక్టికల్ థీరీ రెండు ఉంటాయి అన్య విషయ నైపుణ్యం థీరీ నాలెడ్జ్ అంతా ఉంటుంది ఇతర విషయాల్లో కూడా స్కిల్ స్కిల్ అంటే ప్రాక్టికల్ కదండి అది కూడా ఉంటుంది అలాంటివి ఉన్న లోకంలోకి వెళ్తాయి అంటే అలాంటివి అవి చోటు తిరుగుతూ ఉంటాయా జ్ఞాన విజ్ఞానాలు తిరగవు కదా జ్ఞానము గలవాళ్లు విజ్ఞానము గలవాళ్లు ఉండే లోకంలోకి వెళ్తారు అంతే కదండి జ్ఞానమును ఉపాసన చేస్తే జ్ఞానం ఉన్న లోకానికి వెళ్తాడంటే జ్ఞానం ఉన్న లోకం అంటే ఏమిటి జ్ఞానం ఉండడం అంటే ఏమిటి లైబ్రరీ ఉంటుందనా సరే లైబ్రరీ ఉండొచ్చు జ్ఞానం గలవాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు కాన్ఫరెన్స్ కి వెళ్ళాడనుకోండి కాన్ఫరెన్స్ కి ఎవరు వెళ్తారు ఆ సబ్జెక్టులో శ్రద్ధ నా వాళ్ళు వెళ్తారు కాన్ఫరెన్స్ కి కాన్ఫరెన్స్ కి వెళ్ళాడంటే ఆ జ్ఞానము గలవాళ్ల లోకానికి వెళ్ళాడు అనమాట కాన్ఫరెన్స్ అంటే గుర్తొచ్చింది రేపొచ్చే మంగళవారం తారీఖు ఎంత అవుతుంది మంగళవారం అంటే ఏదో అవుతుంది కాబోయే మంగళవారం ఇరవై ఎనిమిది కరెక్ట్ ఉస్మానా యూనివర్సిటీలో ఒక లెక్చర్ ఒకటి ఉన్నది మీ అందరికీ నేను ఆహ్వానం అందిస్తున్నాను మీ అందరికీ కాకపోయినా కనీసం పానీని చదువుకుని విద్యార్థులకి ఆ కాన్ఫరెన్స్ ఏమిటంటే పాణిని గ్రామర్ అండ్ మోడర్న్ కంప్యూటర్ నాలెడ్జ్ అది కాన్ఫరెన్స్ అని లెక్చర్ ఇన్వైటెడ్ లెక్చర్ ఒక ఆయన ప్రొఫెసర్ గారు వచ్చేస్తారు నేను చీఫ్ గెస్ట్ దానికి నేను ఎలాగో వెళుతున్నాను మీ దగ్గర పాణిని అధ్యయనం చేసి విద్యార్థులు కూడా పిలవండి వాళ్ళు నాతో చెప్పారు కాబట్టి మనం విద్యార్థి పాణిని విద్యార్థులు చెప్తున్నా మిగతా వాళ్ళు కూడా రావచ్చు మీకు ఓపకుండా రావాలే కానీ ఉస్మానియా యూనివర్సిటీ నేను ఆ వివరాల తర్వాత చెప్తాను ఆ పత్రిక వచ్చిన తర్వాత ఉస్మానా యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్ ఏదో ఉంది అక్కడ ఏదో మెకాస్ తరమేదో హాల్ ఉంది అది వస్తున్న డీటెయిల్స్ వస్తాయి ఆ హాల్లో సాయంకాలం నాలుగు గంటలకి వన్ అండ్ అవర్స్ ప్రోగ్రామ్ నేను మాట్లాడేదేమి ఉండదు నేను చీఫ్ గెస్ట్ కిందంటే ఇంకా మాట్లాడేదేమి ఉండదు అక్కడికి ఓ వారే చెప్తారు మనం వినొచ్చు నేను కూడా అదే ఇష్టపడతాను కూడా వారు చెప్తారు మనం వినొచ్చు మంచి విద్వాంసులు ఎవరో చెప్తారు సో అటువంటి కాన్ఫరెన్స్కి మనం వెళ్తున్నామంటే ఎప్పుడో విజ్ఞానమే ఈశ్వరుడనే కొంత ఉపాసన చేయబెట్టి ఆ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాం లోకం అంటే అదే లోకం లోకం అంటే ఇక్కడ ప్రాణం పోయి అక్కడికి అదే అదే కాదు ఇది కూడా లోకంలోనే భాగం సో ఈ విధంగా ఉపాసనకి ఫలము యావద్ విజ్ఞాన సేత్యాది పూర్వవత్ ఈ ఉపాసనలో అధికాంశం ఏదుంటే అది చెప్తారు మిగిలిందంతా పూర్వంలో మంత్రాల్లోలాగే కొత్త ఏం లేదు మీరు చూసుకోండి ఇది ఛాందోగ్యోపనిషచ్చాంకన భాష్యే సప్తమాధ్యాయస్ సప్తమ ఖండ మంచి ప్రోగ్రెస్ ఇరవై ఆరు ఖండాలు ఆగ్రెస్ట్ లో మంచిగా నడుస్తున్నాయి క్లాసులు ఎనిమిదో ఖండ బలం వా విజ్ఞానాద్భూయ అపిహషత విజ్ఞానవతవాన్ ఆకంపయతే సలీభవతి అథోత్తి ఉత్తిష్టన్ పరిచరి పరిచరన్ుపసత్ ఉపసీదన్ ద్రష్ట శ్రోత విజ్ఞాత బలైన వై పృథివీ తిన్నాంతరిక్షమనుష్యా బలైన పశవచ్చ వయాంసి తృణవనస్పతయ శ్వాపదామీ ఆకీట పతంగ బలేన లోకేతి ఇప్పుడు మీరు యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏదైనా ఒక లెక్చర్ అవుతుంటే అక్కడ అందరూ కూర్చునున్నారనుకోండి యాభై మంది ఆ సందర్భంలో ఓ పహిల్ వారు వచ్చాడనుకోండి అక్కడికి పహిల్వాన్ వాక్యుడని అక్కడ ఏమంటారు బలము కంటే విజ్ఞానము గొప్పది అంటారు అలాగే అంటారు కదా అలా ఒకవేళ సందర్భం వస్తే శరీర బలం గొప్పదా బలం గొప్ప బలం అంటే శరీర బలమే శరీర బలం కాదు ఇంద్రియ బలం కూడా ఉండాలి మనోబలం కూడా ఉండాలి అన్ని కలిపి శరీర బలం ఒక్కటే నిజానికి మనోబలమే ఇంద్రియ బలంగాను శరీర బలంగాను ఉంటుండే మీరు మనస్సులో ఉన్న ఆ వీక్నెస్ శరీరంలో రోగం కింద వస్తుంది మనస్సు కనుక శుద్ధంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ మనస్సు శుద్ధంగా ఉంటే శరీరంలో ప్రారంభం చాలక ఏదైనా అనారోగ్యం వచ్చినా మీరు చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు సార్ ఎందుకంటే కావాల్సిందేముందండి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి చక్కగా హ్యాండిల్ చేసుకుని అనాయాసంగా మరణిస్తాడు అంతకంటే ఇంకా ఏమీ అంతకంటే భాగ్యము వరం ఇంకోటి ఉండబోతుంది అనాయాసేన మరణం వినాదైన్యైన జీవనం దైన్యం అంటే ఏమిటో తెలియకుండా జీవించటం అంటే ఎప్పుడూ ఓ రూపాయలు ఇవ్వడమే కానీ అయ్యో నా దగ్గర లేదనే మాట ఎరగడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు లేదని అనడు అది దైన్యం లేకుండా జీవించటం జీవించినంతకాలం ఉల్లాసంగా జీవించి తక్కువనే అనాయాసంగా మరణించడం ఎందుకంటే వరం గొప్పది ఇంకేముంటుందండి అది ఎలా సంభవిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన రెండు ఎలా సంభవిస్తాయి మనస్సు యొక్క పవిత్రతని బట్టి వస్తుంది తర్వాత మనస్సు విషయంలో ఇంకో రహస్యం ఉంది అదేంటంటే ప్రశాంతి పవిత్రత బలము మూడు ఒకటే మనస్సు ప్రశాంతంగా ఉండటం మనస్సు పవిత్రంగా ఉండటం మనస్సు బలం ఉండటం మనోబలం ఉండటం మూడు ఒకటి మూడింటికి తేడా రజోగుణము మనస్సులో దుఃఖాన్ని భయాన్ని బలహీనతలని ప్రవేశపెడుతుంది రజోగుణం తమోగుణం తమో గుణం నిద్రపోయేట్లే చేస్తుంది తమో గుణం వల్ల ఉపకారమే ఉండదు సత్వగుణము ప్రశాంతిని పవిత్రతని బలాన్ని కలిగిస్తుంది కాబట్టి బలము చాలా గొప్పది మనస్సుకి బలం ఉండాలి బలం ఉంటేనే విజ్ఞానం వస్తుందండి లేకపోతే విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనోబలం లేకుండా విజ్ఞానం వస్తుందా పిహెచ్డీ చేయాలంటే వాడికి కొండంత మనోబలం ఉంటేనే చేయగలుగుతుంది అది అయితే చేయలేడు ఫ్రస్ట్రేట్ అయిపోతారు సో ఎనీవే ఇప్పుడు ఒక సందర్భంలో విజ్ఞానం కంటే బలము గొప్పది అని కూడా చెప్పే సందర్భం ఉంటుంది అలాంటి సందర్భం మీరు హనుమాన్ న్యాయాంశాలకు వెళ్ళారనుకోండి అక్కడ అందరూ పహిల్ వాళ్ళని కూర్చొని పడుతూ ఉంటారు అక్కడికి సపోజ్ మనలాంటి పుట్టుక ఎవరైనా వెళ్ళాడనుకోండి వెళ్తే అక్కడ విజ్ఞానం కంటే బలం గొప్పది అని అనాల్సి ఉంటుంది మంచిది లేకపోతే వాడు కనుక రా చూపిస్తాను నీకు విజ్ఞానం గొప్పదో బలం గొప్పదో అని అన్నాడనుకోండి అప్పుడు బలవంతంగా నాలుగు ముట్టికాయలు తిన్న తర్వాత అనాల్సి ఉంటుంది మర్యాదగా అన్నా మంచిదే మర్యాద నాలుగు దెబ్బలు తిన్న తర్వాత అన్నా మంచిదే ఆ మాట వస్తుంది కాబట్టిజ్ఞానం కంటే బలం గొప్పది బలం అంటే మనోబలమే మరి శరీర బలం మాట ఏమిటి బలం అనేది వేరే ఏమీ లేదు వేరే శరీర బలం అంటూ వేరే ఉండదు మనోబలమే శరీర బలం అవుతుంది వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు వెయిట్ లిఫ్ట్ చేశారంటే శరీర బలంతో లిఫ్ట్ చేస్తారా మనోబలంతో లిఫ్ట్ చేస్తారా మనోబలం మరి శరీరం కూడా బలంగా ఉందంటే మనోబలమే శరీర మారుతుంది ఈ వెయిట్ లిఫ్టర్స్ ఏం చేస్తారంటే ఒక సంవత్సరం కాలం అదే పని మీద ఉంటారు రోజు భోజనం చేస్తూ ఉండడం వెయిట్ ఎత్తుతూ ఉండడం భోజనం చేస్తూ ఉండడం వెయిట్ అదే పని ఇంకే చేరు చేయరు మల్లీశ్వరం ఒక ఆమె శ్రీకాకుళంలో ఒకటి ఉంది రెండేళ్ళో మూడేళ్ళో ఈ పని చేసింది చేసి ఒక మెడల్ పట్టుకొచ్చింది అక్కడ ఇంకే పని చేయరు వాళ్ళు పీటీ ఉషా పరిగెత్తడం పాలు తాగడం మళ్లీ పరిగెత్తడం బీచ్లో మళ్లీ పాలు తాగడం మళ్లీ పరిగెత్తడం బోన్ చేయడం కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం పరిగెత్తడం మళ్లీ పాలు తా ఇదే పను ఇది ఒలింపిక్ ప్రిపరేషన్ ఇది మనోబలం అంటారా శరీర అబ్బో పెద్ద తపస్సు అండి మనోబలం కాబట్టి వాళ్ళ కండలు చూసి శరీర బలం మీరు అనుకోండి ఆ కండల వెనుక మనోబలం చాలా ఉంటుంది కనుక మనోబలము విజ్ఞానము కంటే గొప్పది ఇవెన్ కాంటెక్స్ట్ అది గొప్పది ఈవెన్ నేను ఎవ్రీవేర్ ఆల్సో యూ కెన్ సేవ్ మనోబలం అని ఎప్పుడైతే అన్నారో విజ్ఞానం కంటే మనోబలం ఎప్పుడూ గొప్ప ఎందుకంటే విజ్ఞానానికి కారణం మనోబలం మనోబలం లేకపోతే విజ్ఞానం కాదు అది చెప్పబోతున్నారు కాబట్టి వ్యాకరణం చదవాలంటే ఇప్పుడు నలుగురు ఐదుగుర వ్యాకరణం వలిస్తూ ఉంటారు నా దగ్గర కూర్చుని ఇప్పుడు వాళ్ళు వలిస్తున్నారంటే వాళ్ళకి మనోబలం ఉందంటారా లేదంటే లేకపోతే ఆ సూత్రాలు ఆ సమాచారం అది మనోబలం లేకపోతే గురుకుతుంది అది పారిపోతారు అక్కడి నుంచి వాళ్ళు అలాగే పారిపోకుండా ఇంకా అలా పట్టుకుని ఆ సూత్రాలు కంటస్థం చేసుకుంటూ అలా వదిలించుకుంటూ ఉన్నారంటే అది మనోబలానికి నిదర్శనం సో బలము మనోబలము విజ్ఞానము కంటే గొప్పది ఉదాహరణకి విజ్ఞానం వాళ్ళని వంద మందిని శతం విజ్ఞానవతాం ఏకో బలవాన్ ఆకంపయ్యతే బలవంతుడు ఒక్కడు వీళ్ళందరినీ ఉనికించేస్తాడు ఉనికిట్లా చేస్తాడు నేను ఇందాక చెప్పాను కదండి నేను హనుమాన్ వ్యాయాంశాలకు వెళ్ళి పది మంది వెళ్ళి బలం కంటే విజ్ఞానం గొప్పదని అంటే అప్పుడు మీరు చూపిస్తారు వాళ్ళు ప్రతాపం అంటే ఏది గొప్ప విజ్ఞానం గలవాళ్ళని వంద మందిని మనోబలము శరీర బలం దాన్ని బట్టి వచ్చింది గలవాడు సో బలం గొప్పది ఇంకా ఇంకొకటి బలం ఇంకా ఎందుకు గొప్పదో చెప్తున్నారు వాడు బలం గలవాడైతే లేచి నిలబడతాడు ఏమిటి లేచి నిలబడ్డాడు ఏంటంటే ఎవరైనా మహాత్వం వచ్చాడనుకోండి ఇప్పుడు బలం కలవాడైతే లేచి నిలబడతాడు లేచి నిలబడి ఏం చేస్తాడు ఉత్తిష్టం పరిచరిత భవతి అయ్యాలేదు గన్ని లోపలికి రండి అని ఉల్లాసంగా వెళ్ళి ఎదురేగి ఆయన చేతిలో ఉన్నటువంటి పెట్టిలా చూసి లోపల పెట్టి ఓ కుర్చీ వేసి ఆయన మంచినీళ్ళు ఇచ్చి కాఫీ పరిగెత్తుకు తీసుకొచ్చి కాఫీ ఇచ్చి అలా పరిచర్య బలం ఉంటే చేస్తాడు కానీ వీడే నీరసం అయితే ఇంక వాడికేం పరిచర్ చేస్తాడు కాబట్టి అలా పరిచర్ చేస్తాడు పరిచర్యజేస్తే ఏమవుతుంది ఏమవుతాభవతి ఆ మహాత్ముడు హృదయానికి దగ్గర అవుతాడు దగ్గర అయ్యి అయ్యా మీకు తెలుసున్న విషయాలు నా కొన్ని చెప్పండి నేను అడుగుతాడు ఉపసదనం చేస్తాడు ఉపసదనం చేస్తే ఏమిటవుతుంది ద్రష్టాభవతి ఆయన వీరికి చెప్తే ఆ సత్యాలను చెప్తే ఆ సత్యాలని దర్శిస్తాడు శ్రోతా భవతి ఆయన చూపించినటువంటి రహస్యాలను తెలుసుకుంటాడు శ్రవణం చేస్తాడు మననం చేస్తాడు బోద్ధాభవతి ఆ విధంగా విజ్ఞానాన్ని సంపాదిస్తాడు కాబట్టి విజ్ఞానం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి ప్రారంభమై వచ్చింది వీడికి విజ్ఞానం బలం నుంచి ప్రారంభమై వచ్చింది కాబట్టి విజ్ఞాతాభవతి బౌద్ధాభవతి కర్తా భవతి విజ్ఞాతాభవతి తెలుసుకుంటాడు తెలుసుకున్న దాన్ని ప్రాక్టికల్ గా కర్మ చేస్తాడు మొత్తానికి విజ్ఞానం గలవాడవ్వాలంటే కూడా ఈ బలం నుంచే ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు పృథివీని చూడండి మీరు పృథివీని చూస్తే మీకు ఎలా ఉంది బలంగా ఉందా లేదా పృథివీ బలేన పృథివీ ఈ భూమండలాన్ని చూస్తే దాంట్లో ఎంత బలం ఉందండి బలం లేకపోతే గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే అంత హెవీ బాల్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ హెవీ వెయిట్ ఉన్న బాల్ అలా సూర్యుడి చుట్టూ మహావేగంతో తిరిగేస్తోందంటే అది ఎంత బలమో ఆలోచించండి అంతరిక్షం బలేన అంతరిక్ష లోకం కూడా వాయు సంచారం ఇదంతా కూడా బలానికి చిహ్నము బలైన ఆ నక్షత్ర మండలము అదంతా కూడా ఒక బలం ఎంత గ్రహాలండి ఇది ఎంత పెద్దవండి వాటి సైజు తరుచుకుంటే కళ్ళు తిరుగుతుంది అంత పెద్ద గ్రహాలు యాస్టిరాయిడ్స్ అని ఉంటాయి అంటే చిన్న చిన్న రాతి ముక్కలు అలా తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చెప్తే ఓ రాతి ముక్క వచ్చి యాస్టిరాయిడే కదా ఎస్టిరాయిడే ఓ రాతి ముక్క వచ్చి నేల మీద పడితే అలా పడింది ఒకసారి సైబీరియాలో ఆరు సంవత్సరాల క్రితం పడింది అలా పెద్ద పెద్ద యాస్టిరాయిడ్స్ ఓ మొక్క నేల భూమండలాన్ని కొడితే భూమండలంలో సగం ఆవిరైపోతుంది అలాంటే మీకు భవిష్యత్తు గురించి భయం భయం చక్కగా భయం భయపడాలన్నట్లయితే నాసా వాళ్ళ క్యాల్కులేషన్ ఉంటుంది రెండు వేల సంవత్సరానికి ఒక యాస్టిరాయిడ్ ఒక కిలోమీటర్ పొడవు రెండు కిలోమీటర్లు వెడల్పు లేకపోతే పొడవు వెడల్పు వైశాల్యం ఉన్నటువంటి ఒక పెద్ద యాస్టిరాయిడ్ అంటే వందో రెండు వందలో ఫుట్బాల్ కోర్టులు అంతా యాస్టిరాయిడ్ ఒకటి ఉంది ఓ ముక్క రాయి ముక్క ఓ ద్వీపం అది అలా ఇప్పుడు దాని కక్ష్యని బట్టి క్యాల్కులేట్ చేస్తే అది రెండు భూమండలాన్ని తాకే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో భూమండలాన్ని రెండు తాకితే ఒక ఉగాండ అంత దేశం భస్మి అయిపోతుంది అది ఎక్కడ తాకితే అక్కడ అని వీళ్ళ క్యాల్కులేషన్ నా సవాళ్ళ క్యాల్కులేషన్ ఇప్పుడు మరి మన పంచాంగ కర్తలు కూడా ఒకసారి పరిశీలించుకుంటే మంచిది రెండు వేల ఇరవై ఎనిమిదికి మరి మనం ఉండకపోయినా ఇప్పుడు మనిషి భయపడేది తన ఒక్కడి గురించే కాదుగా నా కొడుకులు నా మనవళ్ళు అలా బెంగ అలా కొనసాగుతూ తరతరాల వరకు బెంగ నిజంగా అలా ఉంటుంది మన మానవుని మన అంత బలహీనంగా ఉంటుంది నా నా భవిష్యత్ ఏమిటో భయం నా కొడుకు కూతుళ్ల భవిష్యత్ ఏమిటో భయం ఒక ఆయన నన్ను చాలా భయం భయంగా అడిగారు ఏమండి పెట్రోల్ అయిపోతే మా మనవాళ్ల జీవితాలు ఎలా గడుస్తాయి అంటే ఆయన వెళ్ళిపోతుంది ఆయన జీవితం వెళ్ళిపోతుంది పెట్రోల్ ఏదో రూపాయి టోటోలో ఆయన జీవితం వెళ్ళిపోతుంది ఆయన కొడుకు కూతుళ్ళ జీవితం కూడా వెళ్ళిపోతుంది మన వాళ్ల జీవితం దగ్గరకు వచ్చేప్పటికీ యావైపోతారు అంటే నేను చెప్పాను మీరు ఏం చింత చేయకండి ఎలక్ట్రికల్ అండ్ హైబ్రిడ్ కార్స్ బాగా డెవలప్ చేస్తున్నారు అంటే అలాగే పర్వాలేదు అంటే ఏమీ పర్వాలేదు వాళ్ళు కూడా కార్లు లాంటి వాటిల్లోనే తిరుగుతారు ఏమీ కష్టపడిపోరు మీరు చింత చేయొద్దని నేను ధైర్యం చెప్పిన తర్వాత ఆ పోద అంటే మనిషి భయపడుతూ ఉంటాడు భవిష్యత్తు గురించి సో ఎనీవే సో ది పాయింట్ ఈజ్ బలేన అంతరిక్ష లోకం అంతా కూడా బలం మీద ఆధారపడి ఉంది ఆ బలము బలేన దేవ మనుష్యాహలేన పర్వతాహ తిష్టంతి అని ఉన్నాయంటే బలాన్ని బట్టి ఉన్నాయి ఆ పర్వతం అలా కూలిపోకుండా ఉందంటే దాని లోపల ఎంత బలం ఉంటుందండి దేవతలు ఉన్నారు వాళ్ళకి ఎంత బలం ఉందో మనుషుల్లో మాత్రం ఎంతంత బలశాలన్నారు పశువులు చూడండి ఎంత బలం ఉంటుందో వాటికి బ్రూట్ ఫోర్స్ అంటారు ఎద్దుని మన వాళ్ళు చాలా ఘోరంగా హింసిస్తారు దాని చేతను కొంచెం మర్యాదగా పని చేయించుకుంటే కూడా బోల్డ్ అంత బలా దాన్ని ఇస్తుంది ఎంత బలం ఇస్తుందండి ఎద్దు ముజం మీద కాడి పారేసి దానికి ఏం నొప్పి కలుగుతుంది ఏం కలుగుతుంది అని ఆలోచించకుండా దాని చేత లాగిస్తారు అయినా లాగుతూనే ఉంటుంది కంప్లైంట్ చేయదు కంట తడి కూడా పెట్టకుండా లాగుతూ ఉంటుంది ఎంత బలాన్ని మానవులకు ఇస్తుంది పశువులన్నీ కూడా అలాగే ఉంటాయి పక్షులు మాత్రం ఏమంటే ఇప్పుడు మీరు ఒక పక్షి అది ఒక మైగ్రేటరీ బర్డ్ అది బయలుదేరుతుంది అంటే సెయింట్ జాన్స్ అని ఆ న్యూ ఫౌండ్ ల్యాండ్ అని అంటే యూరప్ కి దగ్గరగా ఉంది అట్లాంటిక్ సముద్రం ఉంటుంది మధ్యలో అది లాస్ట్ పాయింట్ అనమాట అమెరికన్ కాంటినెంట్ లో లాస్ట్ పాయింట్ టువర్డ్స్ టువర్డ్స్ ఈస్ట్ అక్కడ బయలుదేరుతుంది అక్కడ మరి ఏదైనా టిఫిన్ ఏదో తిని బయలుదేరుతుందో మరి దాని ఆహారం అది తిని బయలుదేరుతుంది బయలుదేరి మళ్లీ కార్క్ ఐలండ్ అని ఈ బ్రిటిష్ ఐల్స్ ఉన్నాయి చూడండి అక్కడ నియరెస్ట్ పాయింట్ అది అక్కడికి వస్తుంది మామూలుగా విమానంలో వచ్చినట్లయితే మీరు ట్రావెల్ చేసినట్లయితే సెయింట్ జాన్స్ టు కార్క్ ఐలండ్ అవర్స్ ఫ్లైట్ అది మామూలుగా ఈ ట్రాన్స్ అట్లాంటిక్ ఫ్లైట్స్ లండన్ నుంచి వెళ్లి సెవెన్ అవర్స్ ఇటు నియరెస్ట్ పాయింట్ అటు నీరెస్ట్ పాయింట్ తీసుకుంటే ఫైవ్ అవర్స్ ఫ్లైట్ అది ఫ్లైట్ ఉంది కూడా సెయింట్ జాన్స్ నుంచి లండన్ ఫైవ్ అవర్స్ ఫ్లైట్ ఈ ఫైవ్ అవర్స్ విమానంలో వెళ్తే టైం పడుతుంది పక్షి ఆ దూరాన్ని ఎగిరి కవర్ చేసుకుంది ఎగురుతుంది ఎన్ని రోజులు ఎగురుతుందని వీళ్ళు క్యాల్కులేట్ చేస్తే మూడు రోజులు నాలుగు రోజులు అలా ఎగురుతుంది మధ్యలో దిగడానికి ఏం లేదు ఎక్కడ దిగుతుంది అది ఏం చేస్తుందంటే ఆ విండ్ మూమెంట్ ని ఆధారంగా చేసుకుని సీ ఉంటుంది విండ్కి ఆ బాయన్సీతో తన బాడీని నిలబెట్టుకుంటూ వింగ్స్ ని అలా కలుపుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తూ అది ఆ సముద్రం అట్లాంటిక్ సముద్రం ట్రాన్స్ అట్లాంటిక్ ఫ్లైట్ ఫైవ్ అవర్స్ మనకి ఫ్లైట్ పట్టి టైమునే అది నాలుగైదు రోజుల్లో కవర్ చేసుకుని వచ్చి బయలుదేరినప్పుడు దాని శరీరం బరువు నాలుగు కేజీలుంటే దిగేపటికి మూడు కేజీలుంటాయి అంటే వన్ కేజీ కొవ్వు ఫ్యాట్ని అది బర్న్ చేసి ఆ ప్రయాణం చేస్తుంది ఎంత బలం అండి దానికి ఆ శక్తికి ఆ బాడీ సైజ్కి ఎంత బలం ఉందో మీరు ఆలోచించండి బట్ బలైన వయాంసి పశుమశి గడ్డి తృణానికి ఎంత బలం ఉందో అది అది మీరు తగలబెట్టేసి నిప్పులు పోసి తగలబెట్టేస్తే మళ్ళీ పుట్టుకొస్తుంది దానికుండి బలం దానికుండి గడ్డి తినే కదా పశువులు బలంగా ఉంటున్నవి వీడిలోనే ఉంది సారమంతా కూడా అలాగే చెట్లు కూడా క్రూర మృగాలకు ఎంత బలం ఉంటుందో మీరు ఆలోచించండి శ్వాపదని ఈ చీమలకు ఎంత బలం ఉంటుందో చూడండి ఈ కీటములు ఉంటాయి పాకే పురుగులు వాటి బలం వాటికి సో ఈ విధంగా ఈ లోకమంతా బలం మీదనే ఆధారపడింది పృథివీ లోకం స్వర్గ లోకం ఇవన్నీ కూడా బలాన్ని కలిగి ఉంటాయి బలైన లోక శిష్టత కాబట్టి ఈ బలము ఏదైతే ఉందో దాన్ని మనోబలం ఇక్కడ ఉంది టీకాకారులు అందరూ కూడా మనోబలం అని రాశారు దృష్టాంతాల్లో ఫిజికల్ బలంగా కనపడుతుంది సో మనోబలం ఫిజికల్ బలం ప్రాణం గలదైతే మనోబలము శరీర ప్రాణం లేనిదనుకోండి పర్వతం అంటే ఆ రూప బలమే ప్రాణం లేదుగా కాబట్టి ఆ సందర్భానికి సారంగా బలశబ్దానికి వ్యాఖ్యానం చేసి మీరు లోకంలో బలాన్ని ఎక్కడ చూసినా ఈ బలమే బ్రహ్మ పరమేశ్వరుడు ఈ రూపంగా ఉన్నాడు అని మీరు ఉపాసన చేయండి చక్కటి ఉంటుంది భాష చూద్దాము బలం వా విజ్ఞానాద్భూయ అది మంత్రాన్ని ప్రతీక ఇప్పుడు వివరణ బలమితి అన్నోపయోగ జనితం మనసో విజ్ఞే ప్రతిభామతం మన నుంచిన బల మనం మనస్సు అన్నాంచేత నిర్మాణం చాందో్యంలో మీరు చూసారు ఆరోగ్యాన్ని మనం తిన్న ఆహారంలో సూక్ష్మ భాగము మనస్సుకి పుష్టిని కలిగిస్తుంది అంచేతనే మీకు నేను గుర్తు చేస్తాను వాడు ఉపవాసం ఉంటాడు కొద్ది రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మంత్రాలు అడిగితే చెప్పలేకపోతాడు ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే మనస్సుకి మంత్రాలు గుర్తుకి రావు విజ్ఞానం ఉంది కానీ అవి బయటికి రావు ఎందుకంటే బలం లేదు మనస్సులో అప్పుడు చక్కగా కొంత పలహారం చేసి వస్తాడు చేసు మంత్రాలన్నీ బాగా చెప్తాడు ఆ కథ మనం చూసాం కాబట్టి మనస్సుకి ఆ దానిలో మనస్సులో ఉన్న విజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ విజ్ఞానం ప్రతిభానము అంటే స్ఫురించాలి స్ఫురించాలంటే దానికి ఆ సామర్థ్యం ఉండాలి ఆ శక్తి దానికి ఉండాలి ఆ శక్తికే ఇక్కడ బలము పేరు అంటే మనోబలము అని అర్థం సంబంధం లేదు శరీర అన్నానికి సంబంధం అని మీరు అనుకోద్దు అన్నస్య ఉపయోగజనితం మనోబలం మనస్సు అన్నము యొక్క సూక్ష్మాంశముల చేత నిర్మాణం అవుతుంది కనుక అన్నం నుంచే మనస్సుకి బలం వస్తుంది అంతేతనే కడుపు నిండా భోజనం చేసిన వాడికే బలం వస్తుంది ఇప్పుడు పూర్వం మన చిన్నతనంలో కంటే ఇప్పుడు పిల్లలు బాగా బుద్ధిమంతులుగా ఉంటున్నారు మనకు వచ్చిన మార్కులు కంటే వీళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి మనకి తెలిసిన సంగతులు వీళ్ళకి మరీ చిన్న వయస్సులోనే తెలిసేసుకుంటున్నారు ఎందువల్ల అంటే వీళ్ల బుద్ధిశక్తి బాగా పెరిగింది మన జనరేషన్ కంటే వీళ్ళ బుద్దిశక్తి బాగా పెరిగింది దీనికి కారణం ఏమిటి వీళ్ళ ఫుడ్ న్యూట్రిషన్ మన ఫుడ్ న్యూట్రిషన్ కంటే బాగుంటుంది మనం చలిదన్నం ఆవకాయ నూనె కదండి ఏం సారమే ఉంది చల్లిదన్నలో సారం లేదు అది వేడన్నల్లోనే సారం లేదు ఇంకా చలిదన్నంలో సారం ఎక్కడి నుంచి వస్తుంది చల్లిదన్నం ఆవకాయ నూనె దీంట్లో కడుపు నిండిందని తప్పిస్తే దాంట్లో న్యూట్రిషన్ ఏం లేదు కాబట్టి ఆ కడుపు నిండి పని చేయటానికి తగ్గ క్యాలరీస్ తింటున్నాం కనుక ఏదో పని చేసి వాళ్ళు అంచేతనే న్యూట్రిషన్ విటమిన్స్ న్యూట్రిషన్స్ ఏమి ఉండకపోవడం చేత ఆ బుద్ది శక్తి అలాగా బండ స్వాధ్యాయులాగా మిగిలిపోయి ఏదో క్లర్క్ ఉద్యోగానికి సరిపడినంత చదువు చదివని తప్పిస్తే ఈ రోజుల్లో లాగా ఈ రోజుల్లో ఎంత చదువులు చదివేస్తున్నారండి పిల్లలు వాళ్ళని దృష్టి ఆశ్చర్యపంచారు వాళ్ళకి తెలియని సంగతి లేదు ఎంత ప్రతిభాన సామర్థ్యం తక్కువని ఏ సంగతి అయినా తక్కువని తెలుసుకోగలుగుతారు మనకి చెప్తారు అంకులు అంకులు అంటూ ఎంతంత పాఠాలైనా చెప్పగలుగుతారు వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వస్తుంది ఒకప్పుడు ఒకసినంత అసూ కూడా కలుగుతుంది చాలా ఆనందం అయితే కూడా కలుగుతూ ఉంటుంది ఎందుకంటే అన్ని తెలివితేటలు ఉన్నాయి పిల్లలకి కారణం ఏంటంటే న్యూట్రిషస్ ఫుడ్ తింటుంది పాలు బాగా మనం చిన్నప్పుడు పాలు ఉండేవి పాలు దొరికేవి పాలు అంటే ఆ బరి ఉన్నవారు మనకి అమ్మితే మనకు దొరుకుతుంది బరువున వాడి దగ్గర కొనుక్కోవడమే అంతేగాని ఇప్పట్లాగా మాస్ ప్రొడ్యూస్ చేసి ప్యాకెట్స్ లో సప్లై అన్నది లేదు నేను బాగా ఎరుగుతున్నా పాలు ఎవడు పోస్తా పాలు పోయడం అనివ్వరు ఆ పాలు పోసి వాడి కోసం గ్రామంలో అంతటా వెతుక్కోవడమే వాడు పోస్తానంటాడు ఇంకా రేపటి నుంచి పాలు పోయిందని చెప్పండి అయ్యారు అని వాడు మానేస్తారు ఎందుకురా మానేసామంటే వాడంటాడు ఇంకా మా బర్రె పాలు ఇవ్వట్లేదు అని వాడు ఇంకేదో బేరం కుదుర్చుకుంటాడు అదే అలా కాదురాని వాడిని వెతుమలాడ్డాం కొన్నరే ఇంకో అనా ఎక్కువ తీసుకో పాలు పోసుకోండి అంటే బర్రీలో లేకపోతే ఎక్కడి నుంచి పోస్తానయా వెళ్ళండి అని వాడు విక్కునేవాడు ఇలాగే ఎనివే ఈ కథంతా నేను ఎందుకు చెప్పానంటే అన్నానికి మనస్సుకి ఉండే సంబంధం అట్టిది కాబట్టి మనోబలము విజ్ఞానానికి కావలసినది అది అన్నం నుంచే వస్తుంది అదేమంటున్నారు ఆయన అనశనాత్ రుదాదీని ఇది బ్యాటరీ నిండా ఉందనుకున్నాను బ్యాటరీ అయిపోయింది ఇది అంతా రికార్డు కాలేదు సో ఈ రోజు దీన్ని డోంట్ బాధ రేట్ అనశ ఋగాదీని నవైమా ప్రతిభాంతి భోహో అరోధ్యాయంలో వచ్చిన మంత్రం అరోధ్యాయం నుంచి కోట్ చేసుకున్నారా అక్కడ ఏమవుతుందంటే పదిహేను రోజులు భోయన మానేస్తలేదు అప్పుడు గురువుగారి శిష్యుడిని పిలిచి ఋగ్వేద మంత్రం చెప్పమంటారు తర్వాత యజుర్వేద మంత్రం చెప్పమంటారు తర్వాత సామవేదం వాడికి అన్నీ వచ్చు కానీ వాడంట నాకు రుక్కులు గుర్తు రావట్లేదు యజుస్సులు గుర్తురావట్లేదు సాములు గుర్తు రావట్లేదు అంటాడు నవైమా ప్రతిభాంతి భోహయ గురువుగారు నాకేమో గుర్తు రావట్లేదు అంటాడు అంటే వాడు భోజనం చేయలేదు పదిహేను రోజులు పది రోజులు పదిహేను రోజులు భోజనం చేయలేదు ఆ తర్వాత ఆయనంటా మిల్లి పలహారం చేస్తామని పలహారం చేసి వచ్చిన తర్వాత దాన్ని చక్కగా చెప్తాడు అది పోట్ చేస్తున్నారు ఇది శృతే అని మనం ఇంతకు ముందు గడుపున ఘటనలో చూశాము దీన్ని బట్టి కూడా అన్నం తింటే వచ్చే మనోబలము అని మనం అర్థం చేసుకోవాలి ఆ మనోబలం ఏదైతే ఉన్నదో అది విజ్ఞానము కంటే గొప్పది అని ఆ బల బలము విజ్ఞానము కంటే గొప్పది అనే మాటని యుక్తియుక్తంగా నిరూపించి ఈ బలమును బ్రహ్మగా ఉపాసన చేయవలసినది కొన్ని వేళ క్లాస్ ఇక్కడ ఎడుం పావుకి ఎక్కడికో వెళ్లి పనుంది హరి ఓం పత్సవత్ శ్రీకృష్ణ